రివ్యూ లెవెన్ లెసన్ ఎయిటీ ఎయిట్ లిసన్ ఓన్లీ స్టార్ట్ నాన్నగారు తెల్లవారటం అంటే ఏమిటి పొద్దుగూకటం అంటే ఏమిటి మా క్లాస్ పిల్లలు తలా ఒక అర్థం చెప్తున్నారు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తెల్లవారుతున్నది అంటాం ఉదయించిన తర్వాత తెల్లవారింది అంటాం అయితే తెల్లవారటం అంటే చీకటిపోయి వెలుతురు రావటం అన్నమాట అంటే పగలు కావటం పగలు అయింది అనకూడదు అలా ఎవరు అనరు తెల్లవారింది అంటారు మరి పొద్దుగూకటం అంటే ఏమిటి పొద్దు అంటే సూర్యుడు అని అర్థం సూర్యుణ్ణి పొద్దు అని అనటం నేను వినలేదే సూర్యుణ్ణి పొద్దు అని ఎవరూ అనరు కాని పొద్దుగూకింది అనే మాటలో ఉన్న పొద్దుకు సూర్యుడు అని అర్థం పొద్దు పొడిచింది అంటే సూర్యోదయం అయింది అని అర్థం పొద్దు ఎక్కింది అంటే సూర్యుడు ఉదయించి కొంచెం పైకి వచ్చాడు అని అర్థం పొద్దు వాలింది అంటే సాయంత్రం అయింది అని అర్థం పొద్దు గూకింది అంటే సూర్యాస్తమయం అయింది అని అర్థం పొద్దు పోయింది అంటే సూర్యుడు అస్తమించి చాలాసేపు అయింది అని అర్థం ఇప్పుడు అర్థమైంది నాన్నగారు రేపు మా మాస్టర్ గారు అడిగితే సరిగ్గా చెప్పగలను తక్కిన వాళ్ళు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు ఇవన్నీ మీరు వాళ్లకు చెప్పలేదు కదా సరే పద అన్నం తిందాం నాన్నగారు ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం అయింది గదా అమెరికాలో తెల్లవారుజా అయి ఉంటుందట మా మాస్టర్గారు చెప్పారు అవును ఈ ప్రశ్న రేపు పరీక్షలో రావచ్చట అలా ఎందుకవుతుంది నాన్నగారు అంత కష్టమైన ప్రశ్నలు మీ క్లాసు వాళ్లను అడగకపోవచ్చు ని తెలుసుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది మీరు చెప్పండి నాన్నగారు చెప్తే నాకు బాగా అర్థం అవుతుంది తర్వాత చదవక్కర్లేదు అలాగే చెప్తాను పద అన్నం తిందాం అన్నం తిన్న చెప్తాను లెజన్ అండ్ రిపీట్ స్టార్ట్ నాన్నగారు నాన్నగారు తెల్లవారటం అంటే ఏమిటి పొద్దుకోకటం అంటే ఏమిటి తెల్లవారటం అంటే ఏమిటి పొద్దుకోకటం అంటే ఏమిటి మా క్లాస్ పిల్లలు తలా ఒక అర్థం చెప్తున్నారు మా క్లాసు పిల్లలు తలా ఒక అర్థం చెప్తున్నారు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తెల్లవారుతున్నది అంటాం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తెల్లవారుతున్నది అంటాం ఉదయించిన తర్వాత తెల్లవారింది అంటాం ఉదయించిన తర్వాత తెల్లవారింది అంటాం అయితే తెల్లవారటం అంటే చీకటి పోయి వెలుతురు రావటం అన్నమాట అయితే తెల్లవారటం అంటే చీకటి పోయి వెలుతురు రావటం అన్నమాట అంటే పగలు కావటం అంటే పగలు కావటం పగలు అయింది అనకూడదు పగలు అయింది అనకూడదు అలా ఎవరు అనరు అలా ఎవరు అనరు తెల్లవారింది అంటారు తెల్లవారింది అంటారు మరి పొద్దుకోకటం అంటే ఏమిటి మరి పొద్దుకోకటం అంటే ఏమిటి పొద్దు అంటే సూర్యుడు అని అర్థం పొద్దు అంటే సూర్యుడు అని అర్థం సూర్యుణ్ణి పొద్దు అని అనటం నేను వినలేదే సూర్యుణ్ణి పొద్దు అని అనటం నేను సూర్యుణ్ణి పొద్దు అని ఎవరూ అనరు సూర్యుణ్ణి పొద్దు అని ఎవరూ అనరు కాని పొద్దుగూకింది అనే మాటలో ఉన్న పొద్దుకు సూర్యుడు అని అర్థం ని పొద్దు గూకింది అనే మాటలో ఉన్న పొద్దుకు సూర్యుడు అని అర్థం పొద్దు పొడిచింది అంటే సూర్యోదయం అయింది అని అర్థం పొద్దు పొడిచింది అంటే సూర్యోదయం అయింది అని అర్థం పొద్దు ఎక్కింది అంటే సూర్యుడు ఉదయించి కొంచెం పైకి వచ్చాడు అని అర్థం పొద్దెక్కింది అంటే సూర్యుడు ఉదయించి కొంచెం పైకి వచ్చాడు అని అర్థం పొద్దు వాలింది అంటే సాయంత్రం అయింది అని అర్థం పొద్దు వాలింది అంటే సాయంత్రం అయింది అని అర్థం పొద్దు గూకింది అంటే సూర్యాస్తమయం అయింది అని అర్థం పొద్దు గూకింది అంటే సూర్యాస్తమయం అయింది అని అర్థం పొద్దు పోయింది అంటే సూర్యుడు అస్తమించి చాలాసేపు అయింది అని అర్థం పొద్దు పోయింది అంటే సూర్యుడు అస్తమించి చాలాసేపు అయింది అని అర్థం ఇప్పుడు అర్థమైంది నాన్నగారు ఇప్పుడు అర్థమైంది నాన్నగారు రేపు మా మాస్టర్ గారు అడిగితే సరిగ్గా చెప్పగలను రేపు మా మాస్టర్ గారు అడిగితే సరిగ్గా చెప్పగలను తక్కిన వాళ్ళు చెప్పలేరు తక్కిన వాళ్ళు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు ఇవన్నీ మీరు వాళ్లకు చెప్పలేదు కదా ఇవన్నీ మీరు వాళ్లకు చెప్పలేదు కదా సరే పద అన్నం తిందాం సరే పద అన్నం తిందాం నాన్నగారు నాన్నగారు ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం అయింది కదా ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం అయింది కదా అమెరికాలో తెల్లవారుజాం అయి అమెరికాలో తెల్లవారుజామై ఉంటుందట మా మాస్టర్ గారు చెప్పారు మా మాస్టర్ గారు చెప్పారు అవును అవును ఈ ప్రశ్న రేపు పరీక్షలో రావచ్చట ఈ ప్రశ్న రేపు పరీక్షలో రావచ్చట అలా ఎందుకవుతుంది నాన్నగారు అలా ఎందుకవుతుంది నాన్నగారు ఇంత కష్టమైన ప్రశ్నలు మీ క్లాసు వాళ్లను అడగకపోవచ్చు ఇంత కష్టమైన ప్రశ్నలు మీ క్లాసు వాళ్లను అడగకపోవచ్చు కానీ తెలుసుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది కానీ తెలుసుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది మీరు చెప్పండి నాన్నగారు మీరు చెప్పండి నాన్నగారు చెప్తే నాకు బాగా అర్థం అవుతుంది చెప్తే నాకు బాగా అర్థం తర్వాత చదవక్కర్లేదు తర్వాత చదవక్కర్లేదు అలాగే చెప్తాను అలాగే చెప్తాను పద అన్నం తిందాం పద అన్నం తిందాం అన్నం తిన్న తర్వాత చెప్తాను అన్నం తిన్న తర్వాత చెప్తాను